ఎలా చెప్పిని శుద్ధులు ఎందాకనీతోనూ పాలుమాలక ఇంతలో బ్రహ్మచారివైతివి ఎలమి గొల్లెతలను ఇన్నాళ్ళు పొంది పొంది తొలగి మధురలోన దొరవైతివీ పొలది ఆవులగాచి ండి వలవంత నేడు రాసవాడవైతివీ వేడుకలకు ఇంటింటి వెన్నలు దొంగిలి ఆడ ద్వారకలు సోమయాజివైతివి ఓడక రుక్మిణిదేవిని పురకే ఎత్తుకవచ్చి పాడితో అగ్రపూజకు పాత్రుడవైతివీ రక్కసుల కాపురాలు రచ్చలకెక్క చెరిచి పెక్కు ధర్మములు నిల్పి పెద్దవైతివి చిక్కువాసి నన్నుగూడి శ్రీ వెంకటాద్రి మీద దిక్కుల నిందరి పాలి దేవరవైతి